ఐదు వందల నలభై తొమ్మిదవ సంఖ్య గోవిందుదాసులమై కొనకె కుదు ముముగాక వేలు విధుల వెతబడగలమా మనసులోపలి మా మర్మము తెలియలేము ఘనుడైన హరిణీ ఎట్టు తనువుతో భోగాలు తగులు వీడగలేము వెనక కర్మ పాశాలు వీడించుకోగలమా పడి పెట్టే ఇంద్రియాల వద్దని మానుపలేము తొడరి సంసారము తోయగలమా పడి పడి చెప్పుకోలేము వడలేటి ఇతరుల బోధించగలమా కొంక ఆడిన మాట గురుతు వెట్టగలేము లంకెవేదవాక్యము తలచగలమా ఇంకా శ్రీవేంకటేశుడు ఇతడే మా దేవుడని సంఖ్యలే కుందుగాక జాలి పడగల